విన్నపమిదియే వేవేలకు గోవిందా గోవిందా సన్నుతించదను నా వలనకలుగు సర్వాపరాధములెంచకుమీ ఎరుగమి నాది ఎరుక నీపని ఏమరి సంసారినైన ఇన్నాళ్ళును మరతును నేను మరువవు నీవు ముదమున సిరిలొప్పతిల్లగా కొరగాను నేను కొరగలవు నీవు కొమ్మల వలకుల తగిలితి గనక మరి నీవే గతి రక్షింపు నా మర్మము నీచేతనున్నది సుమ్మి నేరమి నాది నేరుపు నీది నే పుట్టుగలకు లోనైన ఎప్పుడే కోరుదు నేను కోరవు నీవు కొనకొని ఆపదలు పైకొనగా దూరుదు నేను దూరవు నీవు తొరలి పురాకృత కర్మములప్పుడు ఏ రీతినైనా నీవే దిక్కింక ఇదే నీకు శరణుసొచ్చిది సుమ్మి తలచమినాది తలపు ఇటు ఇటుతగ నంతర్యామివి కలకాలము కొలుచుటనాది కొలువుగొనుట నీది పూరిమితో నే నీకు మొక్కగా ఫలమునాది నా ఫలదుడవు నీవు పరికింపగా శ్రీవెంకటేశ్వర బలువుడవు నీవు నన్ను నేలు నాపాలి దైవమవు నీవే సుమ్మి